గణపతివామహే కవిం కవీనాపమస్తేష్టరాజం బ్రహ్మణా బ్రహ్మణస్పత ఆను సీదసాదరం శ్రీమహాగణాధిపతాశివారంభాం శంకరాచార్యమ్యమా అస్మదాచార్యం తం వందే గురు పరంపరా నమస్కృ సవృత్తిమూలక స్థిత ప్రజ్ఞత అని ఒక టాపిక్ని హ్యాండిల్ చేస్తూ ఉన్నాము యాభై తొమ్మిదో శ్లోకం సార్ అందము విషయా వినివర్తన్ చాలా ప్రాక్టికల్ టాపిక్ మీరు ఆహారం మానేయొచ్చు కానీ ఆహారం మీద రాగాన్ని ఎక్కడికి పోతుంది ఆహారం మీద రాగం పోదు ఏదో పళ్ళ బిగుతోటి ఆహారం మానేస్తాం ఏకాదశి నాడు సరిగ్గా ఏమవుతుంది ఈవేళ ఏకాదశి అలగాలి సరే ఏకాదీలో ఇంకేం చేస్తామని చెప్పేసి ముండే దిటవు చేసుకుని సో భోజనం మానేస్తాం బ్రేక్ఫాస్ట్ మానేస్తాం బ్రేక్ఫాస్ట్ దగ్గర నుంచే త్యాగం ఆరంభం అవుతుంది సో బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేస్తాం లంచ్ స్కిప్ చేస్తాం ఏదో పదహారం అని ఇదనేదని సో మొన్నాడు మొన్నటి గురించి ప్లాన్ చేస్తూ నిజానికి చాలామంది ఏకాదశి నాడు ద్వాదశి నాడు ఉదయం ప్రత్యేక భోజనానికి కావాల్సినటువంటి పదార్థాలు కొనుక్కోవడం దాన్ని ప్లాన్ చేసుకోవటం ఎర్లీ మార్నింగ్ భోజనం చేసేస్తారు మొన్నాడు మామూలుగా భోజనం చేయడం కాదు సెవెన్ అయ్యేప్పటికీ వెరీ హెవీ మీలు అయిపోతుంది సో అలాగా చేస్తారు ఎక్కడ క్యాలరీస్ వైపు నుంచి ఏమీ మీకు నెగిటివ్ గెయిన్ ఏమి ఉండదు నెగిటివ్ గెయిన్ అంటే యూ హ్యావ్ టు బిల్డప్ అయ్యే నెగిటివ్ గెయిన్ కదా క్యాలరీస్ ఇంత తగ్గించావు ఇంత తగ్గించావు అలాగే ఉండదు వాట్ యూ లాస్ట్ అనే ఏకాదశి యూ థరలీ మేక్ ఇట్ అప్ అని ద్వాదశి అలా అయిపోతుంది సో కాబట్టి ఆ రాగము ఎక్కడికి పోదు ఆ రాగం ఎలాగో పోవటం ఊరికే డైటింగ్ దగ్గర పాయింట్ కాదు ఇట్ అప్లైస్ టు ఎవరి వే సో అలాగే ఒక వ్యక్తి తోటి మనకి ఒక ఆసక్తి ఉంటుంది అంటే అటాచ్మెంట్ ఉంటుంది ఆ వ్యక్తి మీద కోపంతో ఆ వ్యక్తిని దూరంగా పెట్టేస్తాం కానీ మళ్ళీ మనస్సు పీకుతో ఉంటుంది అలాగంటే సైకలాజికల్ ఇష్యూస్ ఉంటాయి పట్టుదలతోటి పలకరు మాట్లాడ్డావు హీ వాట్స్ టు టాక్ హీ వాంట్స్ టు టాక్ విత్ ది అదర్ పర్సన్ అదర్ పర్సన్ తోటి కాంటాక్ట్ పెట్టుకోవాలి అనుకుంటారు ఆ ఆ డిజైర్ ఉంటుంది ఆ రాగం ఉంటుంది కానీ పట్టుదల అంటూ సో విషయా వినివర్త నిరాహార సదేహినహా రసవర్జ్యం విషయములు దూరం అవుతాయి వీడు దూరం చేశాడు కాబట్టి పుష్టి చేసాడు కాబట్టి దూరం అవుతాయి ఫిజికల్గా దూరం అవుతాయి రసవర్జ్యం వీటికి వాటి ఎందుకు రసం మాత్రం అక్కడికి పోదు అది వీటి దగ్గరే ఉంటుంది రసోప్య పరం దృష్టి నివర్త భాష్యంలో ఉన్నామా స్టార్ట్ చేయాలా అవతారీ చెప్పాను విషయోపలక్షితాన్ లక్షితాన్ని విషయోపలక్షితాన్ని విషయశ్వాచ్యాని ఇంద్రియాని అంటే నివర్తంతేకి చెప్తున్నారు విషయాహ వినివర్తంతే నివర్తంతే అంటే నివృత్తమవుతాయి అంటే వెనుకకు మరలుతాయి ఏమిటి వెనుకకు మరలిది ఏమిటి ఇప్పుడు విషయాహ అని ఉంది విషయాహ వినివర్తంతే ఇప్పుడు ఎదుర్కొండగా ఆహారం ఉందనుకోండి తీసుకొచ్చి మీరు లడ్డూ పెట్టారనుకోండి పెడితే ఇప్పుడు నేను లడ్డూ తింటలేదు కాబట్టి దీన్ని తీసుకెళ్లి ఇక్కడ అనవసరం తీసుకెళ్లి డబ్బాలో వేసి లోపల పెట్టేశాయి అని అన్నాం అనుకోండి అప్పుడు మీరు తీసుకెళ్లి దాన్ని డబ్బాలో వేసి లోపల పెట్టేశారు ఇప్పుడు వాట్ ఈస్ ఇట్ దట్ హ్యాస్ గాన్ బ్యాక్ విషయాహ అంటే బాహ్యమునుందని పదార్థము నివృత్తమైనది అదొక అర్థం ఇంకో అర్థం ఏమిటంటే ఎదుర్కొండగా లడ్డు ఉందన నేను ఇప్పుడు లడ్డు తింటలేదు అని నేను డిక్లేర్ చేస్తాను ఎదురు వాళ్ళకి డిక్లేర్ చేయొచ్చు లేకపోతే ఐ డిక్లేర్ టు మై సెల్ అండ్ దెన్ దట్ తంగ్ ఉంటుంది టేస్ట్ ఉంటుంది చూడండి టేస్ట్ అన్నది ఇంద్రియం అంటే జిఫ్వా అనే దాన్ని విత్డ్రా చేసేస్తా దట్ ఈస్ రిజాల్వ్డ్ ఇన్ ది మైండ్ అండ్ దెన్ ఫార్ నాట్ గోయింగ్ టు ఎయిట్ ఇట్ సో ఇన్స్టెడ్ ఆఫ్ గోయింగ్ ఎ టువర్డ్స్ దాట్ అలా కాకుండా ఐ విత్ డ్రా ఇప్పుడు ఇక్కడ వినివృత్తమైనది ఇంద్రియం వినివృత్తమైనది లడ్డూ తీసుకెళ్ళి డబ్బాలో వేస్తే విషయము పదార్థం వినివృత్తమై వెనుక కుమారాలు అనేది లేకపోతే ఇంద్రియం వెనుకకు మరలు అనేది ఇట్ కెన్ హ్యాపెన్ బోత్ వేస్ ఆర్ బోత్ ఆల్సో కెన్ గో బ్యాక్ ఒకప్పుడు లడ్డు మీరు లబోలో వేసేస్తారు నేను ఇన్ని విత్డ్రా చేసేస్తాను ది హోల్ టాపిక్ ఈ స్పర్గాట అప్పుడు బోత్ హ్యావ్ గాన్ బ్యాక్ ఓకే బోత్ ఆర్ విత్ బ్యాక్ అలాగా కాబట్టి రెండు రకాలుగా అర్థం చెప్పవచ్చు కాబట్టి విశేషబ్దానికి అర్థం ఏంటి పదార్థములు బయట ఉండే పదార్థాలు ఏమిటవి శబ్దస్పర్శ రూపరస గంధములు లేదా విషయ శబ్దము వినడానికి చెవి ఉండాలి కదండీ చెవి లేనిదే శబ్దం లేదు కాబట్టి విషయం చేతను విషయ శబ్దం చేత ఇంద్రియాన్ని మన అర్థం చెప్పచ్చు శబ్దము అంటే సౌండ్ అని అర్థం చెప్పచ్చు సౌండ్ని గ్రహించేటువంటి ఇంద్రియము చెవి ఆ కాంటెక్స్ కూడా అలా చెప్పొచ్చు అలా చెప్తున్నారు సో విషయ విషయ ఉపలక్షితాన్ని విషయ శబ్ద వాక్యాన్ని ఇంద్రియాన్ని ఉపలక్షితము విషయము చేత విషయం అంటే పదార్థం శబ్దస్పర్శ రూపరస గంధములు విషయములు వాటి చేత వాటిని గ్రహించే ఇంద్రియాన్ని మీరు స్వీకరించవచ్చు ఒకటి విషయ శబ్దవాక్యాన్ని ఇంద్రియాన్ని విషయము విషయ ఇంద్రియాన్ని కూడా తనలోకి కలుపుకుంటుంది ఉపలక్షణం అంటే కలుపుకోవడం దాంట్లో లేని దాన్ని చెప్పని దాన్ని కూడా కలుపుకోవడం పేరు ఉపలక్షణం కాబట్టి విషయ శబ్దం చేత ఇంద్రియం మాట చెప్పకపోయినా మీరు కలుపుకోండి కలుపుకుంటే ఇప్పుడు ఏమైంది అర్థం ఇంద్రియములు వెనుకకు మరలును అని అర్థం వస్తుంది విషయా వినివర్తంత లేదా అథవా విషయా ఏవా అంటే విషయా అనే అర్థం చెప్పండి ఇంద్రియాలు వెనక్కి మరలడం పదార్థములు వెనక్కి మరలడం అలా కూడా చెప్పొచ్చు విషయాహ వినివర్త అవి దూరం అవుతాయి ఇంద్రియాలు విద్యుడు అయినట్టుగా మనం దాన్నే ఇట్ ఫాలోస్ బై ఇంప్లికేషన్ అలా కూడా చెప్పవచ్చు ఇంకే వాక్యం ఉన్నప్పుడు ఆ వాక్యానికి అర్థం చెప్పాలి ఆ తర్వాత వాక్యం అది ప్రమాణం కదా శ్రీకృష్ణుడు చెప్పిన వాక్యం అది ప్రమాణం రేపు వదె ఎక్కడైనా కోర్ట్ చేయాల్సి వస్తే ఎవరికైనా బోధించాల్సి వస్తే ఇదిగో శ్రీకృష్ణుడు ఎలా చెప్పాడు అని మీరు కోర్ట్ చేసి బోధిస్తారు అంటే అర్థం ఏంటంటే మరి ప్రమాణం కదా అది ఇట్స్ ఇట్ ఈస్ లైక్ పీనల్ కోడ్లోనో లేకపోతే సివిల్ కోడ్లో ఉన్న లా సెక్షన్ ఎయిటీ టూ వన్ అని కోర్ట్ చేశారంటే ఇట్ బికమ్స్ ఎన్ అథారిటీ సో దట్ కైండ్ ఆఫ్ ఎన్ అథారిటీ ఇట్ ఈస్ కాబట్టి అథారిటీ అయినటువంటి వాక్యాన్ని మీరు వ్యాఖ్యానం చేసేప్పుడు పకడ్బందీగా వ్యాఖ్యానం చేయాలి లూజ్గా చేయకూడదు అందుకోసం అలా వ్యాఖ్యానం చేస్తారు సో విషయ శబ్దానికి అర్థం భో భోగ్య పదార్థమని చెప్తాము లేకపోతే ఆ పదార్థాన్ని ఏ ఇంద్రియం ద్వారా మీరు భోగిస్తారో ఆ ఇంద్రియము అని అర్థం చెప్తాము సో ఆ పదార్థాలు కావచ్చు ఇంద్రియాలు కావచ్చు వాట్ ఎవర్ దే గో బ్యాక్ దే ఆర్ విత్ బ్యాక్ అది చెప్తున్నారు నిరాహారస్యా అనాహ్రియమాన విషయస్యాహారస్య నిరాహార దీక్షలో ఉన్నాడు అనుకోండి అవి వెనక్కిపోతాయి ఆహారము అంటే ఇక్కడ జనరల్గా అర్థం ఫుడ్ అని చెప్తారు కానీ ఫుడ్ ఒక్కటే కాదు కదండీ కంటికి ఆహారము రూపము చెవికి ఆహారము శబ్దము ఇప్పుడు ఒకడు కూర్చునే టిఫిన్ తింటూ టీవీ చూస్తున్నాడు అనుకోండి ఇప్పుడు రెండు ఆహారాలు అయ్యాయి అక్కడికి ఒక టీవీలో రూపము ఆహారము నాలుకకి ఈ ఆహారము మ్యూజిక్ వింటున్నాడు అనుకోండి చెవికి ఆహారము సో అలాగా ప్రతి ఇంద్రియానికి ఆహారం ఉంటుంది అదే నిరాహారస్య ఇప్పుడు ఆహారం లేదు అంటే ఆహారం లేదంటే ఏమైపోయింది అనాహ్రియమాన విషయస్య ఇప్పుడు విషయములను ఆహారంగా భక్షిస్తూ ఉంటాడు స్వీకరిస్తూ ఉంటాడు లోపలికి తీసుకుంటూ ఉంటాడు రూపాలని చూస్తాడు శబ్ద బోరు కొడుతోంది అంటాడు బోరు కొడుతోందంటే అర్థం ఏంటి నాకు ఇంట్రెస్ట్గా చూసేది ఏమీ లేదు ఇంట్రెస్ట్గా వినేది ఏమీ లేదు అని అలాగని అర్థం ఏదో ఒకటి వాడికి ఇంట్రెస్ట్ కలిగించేది వాడికి ఆ ఇంద్రియంతో గ్రహిస్తూ ఉంటే ఇంకా బోరు కొట్టడం సో అనాహ్రియ మానస్య వీడు నిరాహారుడైపోయాడు అంటే ఏమీ లోపలికి తీసుకోవటం లేదు అంటే ఆహారం కాదు ఇతర ఇంద్రియ భోగ్యములైన పదార్థములను కూడా లోపలికి తీసుకోవడం మానేశాడు ఏం పాపం అంత కష్టమే వచ్చింది అంటే చెప్తున్నారు కష్టే తపస్సు స్థితస్ మూర్ఖశ్యాపి వీళ్ళు పెద్ద బుద్ధిమంతుడే అనక్కర్లేదు నిజమైన వైరాగ్యం గలవాడు ఏం అనక్కర్లేదు మూర్ఖశాపి మూర్ఖుడు కూడా అలాగే ఉంటాడు ఈ నిరాహార దీక్షలు చేస్తూ ఉంటారు చూడండి వీళ్ళేం పొట్టి శ్రీరాములు లాంటి వాళ్ళ వీళ్ళు నిరాహార దీక్ష చేసేవారు అలాంటి వాళ్ళ ఏమీ లేదు వీళ్ళ నిరాహార దీక్ష అంతా కూడా చాలా ఎన్ని న్యూస్లు విన్నామంటే ఆమరణాన్ని కూడా హెడ్డింగ్ పెట్టేస్తారు ఆ పదానికి అర్థం తెలిసి పెడతారో మరి తెలియక పెడతారో తెలీదు ఆమరణ నిరాహార దీక్ష ఏమిటి ఆమరణ నేను నేను న్యూస్ చేయటం చూశాను ఇప్పుడే అమ్మగారు ఆమరణ నిరాహార దీక్షని విరమించారు అదేమిటి అలా ఎలా విరమిస్తారు ఆమరణ నిరాహార దీక్ష ఆమరణ నిరాహార దీక్ష అమ్మగారు విరమించడం మిగతా వాళ్ళు ఆ దేహాన్ని తీసుకుపోవాలి ఆమరణ నిరాహార దీక్ష అంటే అంతేగాని అమ్మగారు విరమించడం కానీ విరమించారు అమ్మగారు ఎలా ఉన్నారు ఉన్నారు తేడాగా వెళ్ళలేరు ఎన్ని రోజులు ఈ నిరాహార దీక్ష రెండు రోజులు రెండు రోజులు ఆమరణ నిరాహార దీక్ష అవుతుంది ఎందుకండి ఈ నిరాహార దీక్ష రెండు రోజులు ఎందుకంటే మిర్చి ధర కోసం మిరి మిరపకాయల కోసం ఆమరణ నిరాహార దీక్ష ఏమైనా అర్థం ఉందా దానికి ఏమన్నా సందర్భం ఉందా దాన్ని అంత డౌన్గ్రేడ్ చేసేయకూడదు మిరపకాయ ధర ఎంత కావాలి రెండు వేల ఏడు వందలు కొంటున్నారు మూడు వేల కొనాలి దానికోసం ఆమరణి రావాలి యా బాత్ ఎంత అసందర్భంగా ఉంది చూడండి గాంధీ గారేమో స్వాతంత్ర్యం బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోవాలి స్వాతంత్ర్యం కోసం ఆయన ఆమర నిరాహార దీక్ష చేస్తే మిరపకాయ బస్తా ధర పెంచాలి ఎందుకు పెంచాలి వై షుడ్ బీ ఇంక్రీజ్ మార్కెట్ హ్యాస్ ఇట్స్ ఓన్ మెకానిజం మీరు పెంచాలని ఆమరణిరా పెట్రోల్ ధర పెంచారు ఎవరు నిరాహార దీక్ష చేశారు అది పెరగాల్సింది పెరిగింది మిరపకాయ కూడా పెరుగుతుంది పెరిగేప్పుడు పెరుగుతుంది దానికోసం ఆమర నిరాహార దీక్ష చేసి నువ్వు వెళ్ళి పెంచుంటే ఎవడు పెంచుతాడు దాన్ని ఇది అంటే అది మార్కెట్ ఏదైనా మార్కెట్ ఫోర్సెస్ ఉంటాయి డిమాండ్ అండ్ సప్లై ఎవో ఉంటాయి ఆ వాటి కారణంగా అది ధర పెరగనైనా పెరుగుతుంది తగ్గదైనా తగ్గుతుంది ఇప్పుడు వంకాయల ధర పెరిగింది అనుకోండి ఏమో ఎందుకు పెంచావంటే అయ్యా నేను ఎక్కడ పెంచానడా బాబాయ్ అందరూ పెరిగి అని చెప్తాడు కానీ నేను వాడు పెంచుతాడు ఏంటి కాబట్టి ఏదో మూర్ఖంగా చూస్తూ ఉంటారు మూర్ఖశాపి ఉండబట్టి నేను అలా అన్నాను మూర్ఖశ వీడేమి బుద్ధిమంతుడు కానొక్కర్లా ఇంద్రియభోగాల నుంచి మానేస్తడా ఏదో వ్రతం పెట్టుకుని మానేస్తడా అయ్యప్ప దీక్ష మరో దీక్ష పెట్టుకుని ఇంద్రియభోగాలను తీసుకోవడం మానేస్త మానేస్తే తపస్సు అంటారు దాన్ని భోగాలను స్వీకరించడం మానేస్తే దాని పేరే వీడి తపస్సు ఆనందంగా చేస్తున్న తపస్సు కాదు ధృవడు లేకపోతే ప్రహ్లాదులాగా హ్యాపీగా చేస్తున్న తపస్సు కాదు ఇది కష్టే తపస్సు తస్యా కష్టపడిపోతూ పళ్ళ బిగ్గుతోటి వీడు తపస్సు చేస్తున్నారు కష్టే తపస్సు ఒక ఆయన సహస్రనామం పూజ చేస్తున్నారు కార్తీక సోమవారం లక్షపతి పూజ చేస్తున్నారు లక్షపతి పూజ అంటే సహస్రనామే టైమ్స్ చేస్తారు టెన్ టైమ్స్ పది మంది కలిసి చేస్తే లక్షణి చేస్తుంటే సాయంకాలం ఏడైపోయింది పొద్దున్నీ తిండి తిప్పలేవు టీ అస్తమానం రెండు మూడు మామూలు కంటే ఎక్కువ టీ తాగేసి చేసేస్తున్నారు ఆయన చేస్తుంటే పురోహితుడు పురోహితుడు భోజనం చేసి వచ్చాడు ఆయనకి ఆయన ఆయుధం ఏమో ఆయన ఉపవాసం లేడు పురోహితుడు ఆ మంత్రం ఆ నామం చదవడంలో కొంచెం ఆలస్యం చేశాడు ఆలస్యం చేస్తే ఈయన ఆ పురోహితుడి మీద ఏమయ్య చదువు ఎందుకలా రోడ్డు ముసుకుంటుంటారు చదువు మంత్రం పూర్తి ఎప్పటికీ పూర్తవుతున్నావు సహసరాము అని కో ఆ ఇరిటేషన్ వస్తుంది ఆకలితోటి సో అలాగలబ కష్టే తపస్ సస్య ఆయన శాసననామం చదివితే ఈ అర్థమైందని ఆయనకే అర్థం కాదు ఈయనకేం అర్థమవుతుంది కాబట్టి ఉరికే ఆయన చదివేస్తాడు ఈయన ఆ పత్రి దేవుడి మీద వేసేస్తాడు అక్కడితో సరి సో నథింగ్ మోర్ దాన్ దాట్ ఆ శాసనం విష్ణు శాసనం కస్మై నమహ కాయ నమహేవో ఉంటాయి కిం కస్మై ఇలా ఇవో ఉంటాయి ఏమిటి అర్థమైంది మీకు కాయ అంటే ఏం తెలిసింది కస్మై నమ ఏం తెలిసింది ఏం తెలిసింది ఏమీ తెలియలేదు ఉరికే అలాగే పత్రం తీసుకోవడం వేసేటండి పని అయిపోయాం సో మూర్ఖశాపి ఏ తెలియనివాడు కూడా కష్టే తపస్సు స్థిరస్య కష్టమైన తపస్సు చేస్తూ ఉంటాడు చేస్తూ ఉంటే ఈ భోగములు దూరంగా పోతాయి ఎందుకంటే వీడు తపస్సులో ఉన్నాడు కదా వినివర్తంతే దేహినో దేహవతహ వీడికి ఇవన్నీ దూరం అయిపోతాయి ఆ ఆ సమయంలో దూరం అవుతాయి దేహినహ అంటే దేహవతహ దేహాభిమాని వీడి దేహాభిమాని కదా మంచిది భోగాలు దూరం అయ్యాయి అబ్బే అలాగంటే దూరం అవడం కాదు ఇది ఇది పూర్ణ వైరాగ్యం వల్ల దూరమైన భోగాలు కావు ఇవే రసవర్జం రసో రాగహా విషయర్జిత్వా విషయముల యందు అంటే భోగ్య వస్తువుల యందు ఏ రాగము అటాచ్మెంట్ కలదో దాన్ని మినహాయించి అంటే అది ఎక్కడికి పోలేదు ఆ రాగము రాగములాగే ఉండిపోయింది సో భోజనం మానేసాడే కానీ భోజనం మీద ఉండేటువంటి ఆ లాలసత్వము అంటే ఆ ఆబ ఆబ అంటారు అది పోదు సో ఒకప్పుడు ధనాన్ని ముట్టుకొని ఉంటాడు నేను ధనం ముట్టుకొని ఉంటాడు ధనం ముట్టుకున్నారా ముట్టుకోలేదా పాయింట్ కాదు ఇప్పుడు రూపాయి కాగితం ముట్టుకున్నారా లేదా ఈజ్ నాట్ ది the issue is what is your attitude towards money that is the issue so, lobha unda ledha dhana muttukodam enduko entraliga pedda vallu evvalo dhana muttukorru enduko dhana enduko muttukodam pakkana pakkana avado untadu eh, assistant untadu vaadu muttukuntadu ane inuruke checkulone santakam pettarante checkmes santakam kuda o pedda checku santakam pethese ichhesthar vaadu draw cheskunu 20000 la 30000 la draw cheskuni bank lo pettukuni nanakkalu untadu ఈయనేం ఆయనేం ధనం ముట్టుకోరు ఆయన ఏదైనా హోటల్లో భోజనం చేద్దామని వెళ్ళారనుకోండి భోజనం చేసేసి ఆయన మామూలుగా చేకడుకుని వచ్చేస్తాడు ఈ వెనకాల ఉన్న సెక్రటరీ పే చేస్తాడు ఆ బిల్లు ఈయన ముట్టుకోరు టిప్ కూడా ఈ ఎవరు వాడేస్తుంది కాబట్టి అది అదే అంటే ముట్టుకోకూడదు అంటే దట్ ఈస్ నాట్ దట్ ఈస్ నాట్ ది థింగ్ పాయింట్ ఈస్ డూ యూ హ్యావ్ అటాచ్మెంట్ ఫర్ మనీ ఆర్ నాట్ లోభం సో మాగ్రహ కశ్యస్ విత్ ఆ ధనం మీద ఆ వ్యామోహం ఉన్నదా దట్ ఈస్ ఇంపార్టెంట్ సో ముట్టుకోవడం ముట్టుకోపోవడం కాదు ఇంపార్టెంట్ కాబట్టి అది పోవటం చాలా కష్టం రాగము పోవటమే చాలా కష్టం ఆ రాగశబ్దాన్ని పో రాగము పోవాలి రసశబ్దానికి రాగం అని అర్థం చెప్పారు ఏమంటే రసం అంటే షడ్రసములు మధురా అమ్లా తిక్తే అలా ఉంది కానీ రాగం ఎక్కడి నుంచి వచ్చిందంటే చెప్తున్నారు రసశబ్దో రాగే ప్రసిద్ధ స్వరసేన ప్రవృత్త రసికో ప్రవృత్తో ప్రవృత్తో రసికో రసజ్ఞ ప్రవృత్త కాదు ప్రవృత్తో అది ఆ పై గీత పడలేదు రసశబ్దమునకు రాగము అనే అర్థం ప్రసిద్ధం రాగము అంటే అటాచ్మెంట్ దాని ఎందు దాని ఎందు ఆకర్షణ అని రాగము అంటే వంజనాత్మక వృత్తి విశేష అంటే అది ఉంటే నాకు బాగుంటుంది అది లేకపోతే అబో ప్రాబ్లం అది దట్ ఈస్ రాగ అది ఉంటే మీరు హ్యాపీ సుఖం అది లేకపోతే దుఃఖం దట్ ఈస్ రాగ దట్ ఈజ్ అటాచ్మెంట్ సో అది రాగం అటువంటి రాగమునందు రసశబ్దానికి అర్థం ప్రసిద్ధంగా ఉన్నది ఉదాహరణకి స్వరసేన ప్రవృత్త రసికో రసజ్ఞ ఇత్యాది దర్శనాత్ స్వరసే మూడు వేరువేరు ప్రయోగాలు అవి అవంతా మూడు కలప ఒకటే ప్రయోగం కాదు స్వరసేన ప్రవృత్త అని వాడు అక్కడికి ఎందుకు వెళ్ళేడండి ఎందుకు వెళ్ళడం ఏమిటి స్వరసేన ప్రవృత్త ప్రవృత్త అంటే ప్రవర్తిస్తున్నాడు ఆ పని చేస్తున్నాడు ఎందుకు ఆ పని చేస్తున్నాడు అంటారు ఎందుకు చేస్తున్నాడు ఆ పని ఎందుకు చేయడం ఏంటంటే స్వరసేన ప్రవృత్త అతగాడికి దాని ఎందు రసము ఉన్నది అందుకోసం చేస్తున్నాడు అక్కడ రసశబ్దానికి అర్థమేంటి రాగం అని అర్థం రసిక అంటారు రసికుడు అండి రసికుడు అంటే అర్థం ఏంటి రసము గలవాడు ఏమిటి రసం రసికుడు అనే పదప్రయోగం ఎలా చేస్తారు రాగము గలవాడిని రసికుడు అంటారు అప్పుడు బాగా మంచి రసికుడు అండి అంటే ఏవో ఇంద్రియభోగముల ఎందు తీవ్రమైన ఆసక్తి గల వాడిని రసికుడు అంటారు తర్వాత అని అంటారు రసజ్ఞ సో కవులు కూడా అలా ప్రయోగిస్తారు కోవిహా తుమ్మ సమర్థ కాళిదాస మహాకవి మేఘ సందేశంలో ఆ రసజ్ఞ రసజ్ఞుడు ఎలా విడిచిపెట్టి వెళ్ళిపోగలడు అని అంటాడు ఇప్పుడు ఏదైనా డ్యాన్స్ అవుతూ ఉందనుకోండి ఆ డ్యాన్స్లో ఉండే రసము తెలుసున్నవాడు రసజ్ఞహ వాడు ఆ డ్యాన్స్ ప్రోగ్రామ్ అక్కడ అద్భుతంగా నడిచిపోతూ ఉంటే మనకి అని వెళ్ళిపోయి రైలు ఎక్కేసి వెళ్ళిపోతాడా రైలు ప్రయాణం క్యాన్సిల్ చేసుకుని అక్కడే ఉంటాడే వాటికి వెళ్ళు అక్కడే ఉంటాడు అక్కడికి వెళ్ళు ఎందుకంటే రసజ్ఞ రసము తెలుసున్నవాడు అంటే రాగము గలవాడు అని అర్థం తెలుసుండలో అంటే ఏమిటి తెలియడం ఆ రుచి తెలుసున్నవాడు అంటే దాని ఏందో ఆకర్షణ గలవాడు కాబట్టి ఇటువంటి ప్రయోగాలన్నిటిలో కూడా రసశబ్దానికి రాగం అనర్థం షడ్రసాలని అర్థమే కాదు ఈ అర్థం ఉన్నది అంచేతనే రసహ రాగ ఇక్కడ శ్రీకృష్ణుడు రసశబ్దాన్ని రాగము అని అర్థంలో వాడారు లోకంలో కూడా వాడతారు బాగా రసికుడు అండి అంటారు సో ఆ సెన్స్లో వాడతారు అది చాలా చెడ్డది రసికుడు అంటే చాలా చెడ్డది ఆయన కళాకారుడు కళాకారుడు అంటారు ఏమిటి కళాకారుడు కళాకారుడు అంటే ఉడితే పొంగిపోవాల్సిందేం లేదు కళాకారుడు అంటే ధర్మాత్ముడు అవునా కదా ఇంపార్టెంట్ కళాకారుడు అయ్యాడా ముఖ్యం కాదు కళాకారుడు ఈజ్ నాట్ ది పాయింట్ కాబట్టి సో ఈ ఇదొక పిచ్చి ఆయన కళాకారుడు కళాకారుడు ఒక కళాకారుడు ఉన్నాడు భార్యని పిల్లల్ని వదిలిపెట్టేసి ఇంకో అమ్మాయితో కళాకారుడు ఏమిటి కళాకారుడు దట్ కళాకారుడు ఈజ్ నాట్ గోయింగ్ టు మేక్ ఎనీ పర్సన్ గ్రేట్ సో ఎందుకంటే రస రస కళాకారుడు అంటే వాడు ఈ రసి కూడా తర్వాత వాడు ఆ వాల్యూ సిస్టమ్ అంతా కూడా సెన్సేట్ వాల్యూ సిస్టమ్ ఉంటుంది సెన్స్ బేస్డ్ వాల్యూ సిస్టమ్ ఉంటుంది ఈ కళాకారుల సమస్య అంచేతనే ఈ కళలు ఇవన్నీ కూడా మహాత్ములు వాటిని దెక్కిప్ అవే అంతేగాని ఇంక కళాకారులు అని చెప్పేసి బయలుదేరి సినిమాలు నాటకాలు డ్రామాలు నాట్యాలు ఇవన్నీ వాట్ ఈజ్ ఆల్ దిస్ మహాత్ములు వాటి జోడికి వెళ్ళారు ఎందుకంటే వాటిల్లో అవి అలాగా అనిపిస్తాయి కానీ వాటి వెనుక ఒక ఇంద్రియ భోగ లాలసత దాగి ఉంటుంది అది అయ్యా ఇంద్రియాలు చాలా డేంజర్ అవి బచ్చికే రహనా పడతా హా వన్ హ్యాస్ టు సేఫ్ గార్డ్ వన్స్టల్ ఇంద్రియములు చాలా డేంజర్ ఇటువంటి వాడినైనా లాగేస్తాయి చాలా జాగ్రత్తగా ఉండాలి ఒక ఆయన ఉన్నారు ఆయన ఉండి వారు ఇప్పుడు లేరు పెద్ద విద్వాంసుడు రామాయణం మధురంగా చెప్పేవారు లోకంలో ప్రసిద్ధి ఆయన ఒకసారి నేను అనుకోకుండా కలిశాను కలిసినప్పుడు నేను ఆయనతోటి అన్నాను మాట వరుసకి మీరు రామాయణంలో మంచి ప్రసిద్ధులు రామాయణం మీరు చెప్పింది లోక చెందింది తర్వాత మీరు మంచి కవులు విద్వాంసులు అని నేను అన్నా అంటే ఆయన అన్నారు ఎందుకులేండి మీరు అంత మాత్రం అన్నద్దు మేము కవులము కవులమే తప్పిస్తే ధర్మం బాగా తెలిసి ఇంద్రియ భోగాలను దూరంగా పెట్టిన వాళ్ళం మాత్రం కాదు ఇట్ ఈజ్ అవర్ వీక్నెస్ అంటే మీరు నన్ను పొగడొద్దు అని చెప్పాడు దట్ ఈస్ హౌ ఇట్ ఈస్ ఎనీవే సహ అపి రసహ రంజన రూ పస్సు ఈ రసము రస రంజనాత్మకంగా ఉంటుంది రంజనము అంటే రంజుగా ఉందంటారు చూడండి వహి రంజుగా ఉందని ఎప్పుడైనా ఉన్నారా ఆ పదం లేదా వినలేదా సరే అంటే చాలా ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంది అని అర్థం సో బాగా ఆకర్షణీయంగా ఉంది అదే అర్థం రంజన రూప సో అదే రసము అంటే అంటే రజోగుణ ప్రధానంగా ఉంటుంది అంబిషన్ ఆ భోగాసక్తి రంజనము అంటే భోగాసక్తి ఆ భోగమైనందుకు దృఢమైన ఆసక్తి ఉంటుంది అది వాడి హృదయంలో సూక్ష్మంగా ఉంటుంది స్థూలంగా ఉన్నదాన్ని తోసి అవతల పారేయచ్చు ఎదురుకుండగా పెట్టారనుకోండి పదార్థం తినకూడదు అని షా అని ఒక నిషేధం పెట్టారనుకోండి ఓకే నేను తినకూడదు తిన్నాను అని తీసేసే ఒకరు వారేస్తాను ఫిజికల్గా యూ షట్ యువర్ మౌత్ ఆర్ యు త్రో ఇట్ అవే ఓవర్ కానీ దాని మీద ఉండే ఆసక్తి ఉన్నదే రంజనము అది ఆ దృఢమైన ఆసక్తి అది చాలా సూక్ష్మంగా ఉంటుంది దాన్ని ఎలా తీసేస్తారు సూక్ష్మంగా ఉంటే తీయలేరు కదా స్థూలంగా ఉంటే తీస్తారు సూక్ష్మంగా ఉంటే వ్యాపించి ఉంటుంది మనస్సును వ్యాపించి ఉంటుంది నర నరాల్లో పట్టేసి అది రంజ రసము రాగము అది అత్యంత సూక్ష్మము దాన్ని ఎలాగే తీసేయటం దట్ ఈస్ ది ఇష్యూ ఇప్పుడు దీంట్లో రహస్యం ఏంటంటే ఏదైనా ఒక రాగము ఆసక్తి ఉందనుకోండి ఈ ఆసక్తిని వాడు అంతర్ముఖుడై పరీక్ష చేయాల్సి ఉంటుంది ఇప్పుడు దాని ఎందు నాకు ఆసక్తి కలదు ఎందువలన అని ప్రశ్న వేసుకోవాల్సి ఉంటుంది అని వాడు ఏం అంతర్ముఖత్వాన్ని అలవాటు చేసుకోవాలి మన జీవితంలో మనం ఏం చేస్తామంటే ఇప్పుడు ఫుడ్ ఉంది ఇప్పుడు ఫుడ్ ఆ ఫుడ్ విషయంలో మన యాటిట్యూడ్ ఎలా ఉంది సాధారణంగా ఫుడ్ని మనుషులు ఎలా వాడుకుంటారంటే దే యూజ్ ఇట్ ఫర్ టూ పర్పసెస్ వన్ ఆ ఆకలిని తీర్చడానికి ఉపయోగపడుతుంది నెంబర్ వన్ నెంబర్ టూ అగ్రండైజ్మెంట్ సైకలాజికల్ అగ్రండైజ్మెంట్ ఫిజికల్గా హంగర్ని తీర్చడానికి ఫుడ్ అవసరం నెం దట్ ఈజ్ నెంబర్ వన్ నెంబర్ టూ సైకలాజికల్ అగ్రడైజ్మెంట్ అంటే వాడి పొజిషను ప్రెస్టిజీ నేమ్ టైటిల్ ఫేమ్ ఇవన్నీ ఉంటాయి వీటిని అభివృద్ధి చేయడానికి వీటిని బాగా మెరుగుదిద్దడానికి వాడు ఫుడ్ని ఒక సాధనంగా వాడుకుంటాడు హౌ యు అండర్స్టాండ్ వాట్ ఐఎమ్ సేమ్ అంటే ఉదాహరణకి మీరు చారు మజ్జిగ అన్నం తినేసి ఇంటి దగ్గర కూర్చుంటే మీరు దేహయాత్ర అయిపోతుంది కానీ యు గో టు ఏ హోటల్ ఒక ఫైవ్ స్టార్ హోటల్కి వెళ్తారు ఖరీదైన హోటల్కి వెళ్తారు బ్రాండ్ నేమ్ ఉన్న హోటల్కి వెళ్తారు అక్కడ కూడా వీడు ఇదే పెడతాడు ఇదే ఫుడ్ పెడతాడు అది అది తినొచ్చే ఆ హోటల్కి వెళ్తున్నప్పుడు ఎవరైనా చూసుకున్నారో చూడాలి ఎవరో చూడాలి హోటల్ నుంచి వచ్చేప్పుడు చూడాలి బిల్లు పే చేసేప్పుడు చూడాలి సో యూ వాంట్ టు ప్రూవ్ యువర్ వర్త్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫుడ్ ఫుడ్ ఈజ్ ఏ సింపుల్ ఎగ్జాంపుల్ క్లోదింగ్ తీసుకోండి ఫుడ్లో అది బాగా అర్థమైన అర్థం కాకపోయినా క్లోదింగ్లో పర్ఫెక్ట్గా అప్లై అవుతుంది క్లోదింగ్ పర్పస్ ఏమిటి వస్త్రధారణం యొక్క ప్రయోజనం ఏమిటి రెండు ప్రయోజనాలు ఉన్నాయి ఒకటి బాడీని ఎలిమెంట్స్ నుంచి రక్షించుకోవాలి ఇటువంటి వెదర్ ఉందనుకోండి ఒక చొక్కా ఒకటి వేసుకుంటే బాగుంటుంది కొంచెం వెచ్చగా ఉంటుంది కుంటుల శుభ్రహస్ దగ్గర రెండు చొక్కాలు ఉండేవి ఆయన కంచుకము అని వరద అంటే చొక్కాలి దాన్ని వాడేవారు కాదు మామూలుగా భుజం మీద కండువా వేసుకోవడమే అలవాటు కానీ ఉత్తరీయమే కానీ చొక్కా ఎరగడం కానీ బాగా ఇలాంటి ముసురు పట్టి కోనసీమలో ముసురు పడుతూ ఉంటుంది కదండి ముసురు పట్టి చలిగాలు ఎదరగాలు వేస్తుంటే ఆ చొక్కా బయటికి తీసి తొడిగేవారు అప్పుడు చొక్కా తొడుక్కున్న రూపం మేము ఒక్క సంవత్సరంలో ఓ రోజు రెండు రోజులు సో అది ఎందుకు తొడిగేవారంటే ఆ ముసురు చలి ఈ ఉత్తరీయం వల్ల అది ఇట్ ఓంట్ ప్రొటెక్ట్ ప్రాపర్లీ కొంచెం ఎత్తదనం అవసరం అవుతుంది తొడిగేవారు సో ఆ రకంగా క్లోదింగ్కి పర్పస్ ఏమిటంటే టు ప్రొటెక్ట్ ది బాడీ ఫ్రమ్ ది ఎలిమెంట్స్ అండ్ ఆల్సో యూ హ్యావ్ టు క్లోత్ యువర్ సెల్ఫ్ ప్రాపర్లీ ఇన్ ఏ సివిల్ సొసైటీ సివిల్ సొసైటీలో క్లోదింగ్ అవసరం కొంతమంది ఏం చేస్తారంటే ఈ దిగంబర దిగంబర మహాత్ములు ఉంటారు వాళ్ళు సివిల్ సొసైటీకి చాలా ఇబ్బందిని కలిగిస్తారు అలాంటి కొన్నాను అవసరం సో దట్ ఈజ్ నాట్ నెసరీ ఈ ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేయటం అనవసరం విజయవాడలో డాక్టర్ ఉన్నాడు ఆయనకు ఒక నర్సింగ్ హోమ్ ఉంది ఆ నర్సింగ్ హోము అది బోళ్ళతో ధనాన్ని సంపాదిస్తూ ఆ దాని ధనాన్ని సంపాదించటం ఇంకా అధికం చేయాలంటే ఏమిటి ఎలా ఉంటుందో డాక్టర్ అయ్యండి పెద్ద నర్సింగ్ హోమ్ పెట్టి దాని మీద ఒక కోటి రూపాయలు సంపాదిస్తూ ఉంటాడు ప్రతి నెలా టర్నోవర్ ఒక ఉంటుంది ఇంకా ఎక్కువ చేయాలి దాన్ని కోట్లు చేయాలి ఎలాగా ఎలాగంటే ఎవరో మహాత్ముడు తగిలాడు ఈ ఆ మహాత్ముడు అన్నాడు నీ యజ్ఞం చేయిస్తాను యజ్ఞం చేయిస్తే నీకేమో ఈ కోట్ అలా రెండు కోట్లు అవుతుందని చెప్పాడు ఆయనతో ఆయన యజ్ఞం చేయించాడు ఈ మహాత్ముడు దిగంబర స్వామి దిగంబర మహాత్ముడు స్వామి ఏం కాదు దిగంబర మహాత్ముడు సో ఈజ్ అిడిల్ ఏజర్డ్ జెంట్మెన్ అండ్ ఐ దిగంబర అండ్ సో హీ పర్ఫార్మ్ యజ్ఞ ఆన్ బిహాఫ్ ఆఫ్ దిస్ డాక్టర్ డాక్టర్ అంటే మరి ఎంత చదువుకున్నవాడు అంటారు హైలీ ఎండిఏ అంటే క్వాలిఫికేషన్ ఎనీవే The whole ది హోల్ థింగ్ వాజ్ ఎ బిగ్ షాన్ అండ్ పోలీస్ హెవ్ అరెస్టెడ్ దిగంబర్ మహాత్మా అండ్ దే హెవ్ అరెస్టెడ్ దిస్ డాక్టర్ ఆల్సో దే దేర్ ఆర్ ఇష్యూస్ కనెక్టెడ్ విత్ ఫ్రాడ్ అండ్ అదర్ థింగ్స్ వీళ్ళందరినీ అరెస్ట్ చేశారు అది టీవీలో వచ్చింది ఎప్పుడో రెండు మూడు నెలల క్రితం లేకపోతే నాలుగు నెలల క్రితం అప్పుడు ఆ టీవీలో వచ్చినప్పుడు ఈ దిగంబర మహాత్మ ఉన్నటువంటి ఈయన శిష్యుణ్ణి వీడు అడిగాడు ప్రశ్న మీ గురువు గారు మీ గురువు గారు అలాంటి వాడు అన్నట్టు మరి ఆయన అరెస్ట్ అయి ఉన్నాడు కదా మీ గురువు గారు అలాంటి వాడిని వీడి వీళ్ళు టీవీ వాళ్ళు ఉన్నారే వీళ్ళు చాలా అగ్రెసివ్గా వెళ్ళిపోయి చేస్తూ ఉంటారు అడిగారు అడిగితే ఆయన దిగంబరంగా ఎందుకున్నారు అని కూడా ఓ ప్రశ్న అంటే దీనికి ఆయనకు ఆ శిష్యుడు సమాధానం చెప్తాడు మూడు నెలల క్రితం దిగంబర దీక్ష తీసుకున్నారు అప్పటి నుంచి దిగంబరంగా ఉన్నారు ఆ శిష్యుడు సమాధానం వై యుక్ దట్ కైండ్ ఆఫ్ ఎ దీక్ష యుగన్ ఏదో ఏదో వస్త్రం ధరించో ఆ వస్త్రం కదా ఎందుకలాగా సో ఈ రకంగా సో ఈ వన్ కైండ్ ఆఫ్ సైకలాజికల్ అగ్రండైజ్మెంట్ ఏది ఐ డోంట్ వేర్ క్లోత్స్ దేర్ ఫార్ ఐఎమ్ సుపీరియర్ పర్సన్ అనేది సైకలాజికల్ అగ్రండైజ్మెంట్ దట్ ఈస్ వాట్ హీఈయింగ్ అండ్ ది ఆపోజిట్ మోడర్న్ పీపుల్ ఎలా ఉంటారంటే బాడీ నీడ్స్ క్లోత్స్ ఇన్ ఏ సివిల్ సొసైటీ యూ షుడ్ వేర్ ప్రాపర్ క్లోదింగ్ అండ్ దెన్ ఎలిమెంట్స్ నుంచి క్లోదింగ్ బట్ అల్టిమేట్లీ వాట్ వీ డూ వీ అలౌ క్లోదింగ్ మేక క్లోదింగ్ని ఏం చేస్తామంటే దాని ఎందు మనకి రసం నిర్మాణం అవుతుంది రాగన్ నిర్మాణం అవుతుంది ఎలాగంటే ఆ క్లోదింగ్ ద్వారా సైకలాజికల్ అగ్రండైజ్మెంట్ అంటే ఆ ఈగోని అహంకారాన్ని పెంచి పోషించటం క్లోదింగ్ ద్వారా ఖరీదైన వస్త్రాలు వేసుకోవటం ఇలాంటి వస్త్రాలు వేసుకుంటే అదేమో అది ఒక గొప్పతనం ఈ మధ్యన ఈ చెప్పులు అమ్ముతున్నారు చెప్పులు దేనికి వాడుకుంటారు ముళ్ళు అవి లేకుండా ఉండటానికి కాళ్ళకి రక్షణ ఏదో చెప్పులు లేకపోతే నడవడం కష్టం అందుకోసం చెప్పులు మురికేది ఉంటుంది అసహ్యంగా తయారవుతుంది దాని ఫోర్ చెప్పులు ఉంటే కొంత ప్రొటెక్షన్ దట్ ఈస్ ఫైన్ కానీ పార్టీకి వేసుకెళ్లేందుకు చెప్పులు బాగుంటాయి ఇవి స్విట్జర్లాండ్ నుంచి వచ్చాయి లేడీస్ చెప్పల్స్ స్విట్జర్లాండ్ నుంచి వచ్చాయి దానికి ఏదో చిన్న స్ట్రాప్ ఏదో ఉంటుంది చూడండి కాళ్ళు పట్టాలంటే స్ట్రాప్ ఉండాలి ఆ స్ట్రాప్ మీద డైమండ్స్ గోల్డ్ను అట్ ఈస్ దిస్ పదివేలు ఖరీదు ఆ చెప్పు రెండు చెప్పులు ఖరీదు పదివేలు పదివేలు ఇచ్చి కొనుక్కోవడం కొనుక్కుని ఈ మురికిలో ఇంకా నడవడానికి పనికిరద్దు అది దాన్ని పార్టీ కోసమే వేసుకోవాలి పార్టీ కోసం చెప్పులు దాని మీద డైమండును గోల్డ్ డైమండు గోల్డ్ ఎందుకండి చెప్పుల మీద అంటే ఆ చెప్పులు వేసుకుని పార్టీకి వెళ్తే ఏమవుతుంది వాట్ విల్ హ్యాపన్ అంటే అహంకారాన్ని పెంచి పోషించడానికి చెప్పులు చెప్పులు దేనికండి చెప్పులు ఉన్నది చెప్పులు అవసరం ఏమిటి పాదరక్ష దాని పేరు సంస్కృతంలో పాదరక్ష అంటారు ఉపా మహత్తం కూడా అంటారు సో పాదరక్ష అంటే పాదములను రక్షిస్తుంది పాదముల రక్షణతోటి ఆగిందా దాని పర్పస్ మీ అహంకారాన్ని మీరు పెంపొందించడానికి పాదరక్షల్ని వాడతారు ఈ విధంగా సెన్సేట్ వాల్యూస్ అన్నిటినీ కూడా విషయములు ఇవన్నీ విషయములు బట్టలు ధరించడం ఎందుకంటే చర్మానికి రక్షణ చెప్పులు వేసుకోవడం అరికాళ్ళకి రక్షణ ఆహారము కడుపుకి రక్ష దేహానికి రక్షణ ఈ విషయములను మనిషి ఏం చేస్తాడంటే తన అహంకారాన్ని పెంచి పోషించటం కోసం వాడుకోవటం ప్రారంభిస్తాడు దేర్ బిగిన్స్ ది హోల్ ప్రోగ్రామ్ దానికి రాగము అని పేరు ఏమండే ఇప్పుడు రాగం యొక్క మూలస్థానం ఏమిటో చెప్పాను మీకు కాబట్టి భోజనం చేయడం ఇంపార్టెంట్ కాదు భోజనం ఫలానా పద్ధతిలో చేయాలి ఒక ఆయన ఒక ఆయన భోజనానికి వచ్చారు ఆ రండి దయచేయండి అన్నారు దయచేయండి అని చెప్పేసి ఒక పంక్తిలో కూర్చుపెట్టాడు పంక్లో కూర్చోబెడితే ఆ పంక్తులు ఉన్న వాళ్ళందరూ పిల్లలు చిన్న పిల్లలు మిడిల్ ఏజ్ యంగ్ యంగ్ స్టూడెంట్స్ హై స్కూల్ పిల్లలు వెళ్ళును ఓ కార్నర్లో నేనున్నాను ఇంకో కార్నర్లో ఈయన్ని కూర్చోబెట్టాను ఈయన ఈయో హాల్లో ఇంకో లోపల ఇంకో హాల్ ఉండే ఎల్ లో ఇన్ కొంత ఇన్సైడ్ అంటే దాని మర్యాద ఎక్కువ ఇది కొంత అవుట్ సైడ్ ఉంది దీనికి మర్యాద తక్కువ ఆ లోపల హాల్లో ఆ గ్రామంలో ఉండే పెద్దలందరూ పంతులు కూర్చుని భోజన చేస్తున్నారు సరే ఒడ్డిస్తుంటే ఈయన అలా లోపలికి చూసి ఇక్కడ చూసి లోపలికి చూసి ఇక్కడ చూసి అయిపోయింది నేను కూడా కూర్చుని ఉన్నా ఐ ఆల్సో నోటీస్ దెన్ వాట్ హ్యాపన్ ఈజ్ హీ ఘాట్అప్ హీ ఘాట్అప్ అండి హీ వాంట్స్ టు వాక్అ దెన్ సంబడి ఎందుకంటే వెళ్ళిపోతున్నారు ఏమిటండి అంటే ఎవ పిల్లల పక్కన కూర్చోబెడతావు పెద్దల పక్కన కూర్చోబెట్టకుండా లోపల అని హి వాకుడవే అప్పుడు నేనే సజెస్ట్ చేశాను రండి పొన అటు వద్దు ఇటు పక్కన కూర్చోండి ఆ పక్కన కూర్చుండి ఆ ఏమండీ ఏ పిల్లలతో కూర్చొని ఎలా భోజనం చేస్తాం మీరు మాత్రం ఏమిటి ఏమో పిల్లలు ఏమిటి పెద్దలేమిటి వడ్డించి వాడు మనవాడు అవ్వాలి కానీ పక్కన కూర్చున్నవాడు ఎవడైతే మనకేమో పోయిందండి ఒడ్డన వస్తుందో ఏదో చూసుకోవాలో అది ముఖ్యం వడ్డన వస్తుంది అండి పర్వాలేదు అక్కడ లోపల వచ్చినంత క్విక్గా అంత పెర్ఫెక్ట్గా రాకపోయినా ఏదో వస్తుంది కలెక్షన్ చేసుకుని విడిపోదాం అని నేను చెప్తే మొత్తానికి హీ వాజ్ నాట్ విల్లింగ్ అప్పుడు ఎవరో వచ్చి ఏం చేశారంటే ఆయన్ని తీసుకెళ్ళి లోపల కూర్చోబెట్టారు అయ్యాద ఆ లోపల చూడలేదు చూడలేకపోయినా ఏదో ఖాళీ చేసి కూర్చోబెట్టారు సో వాట్ ఈజ్ ఇట్ దట్ యూ వాంట్ అంటే భోజనం కాదు దత్తాత్రేయ ప్రహ్లాద సంవాదంలో దత్తాత్రేయ మహర్షి ఏమంటాడంటే నాకు భోజనం ఏది పెట్టినా తినేస్తాను స్వాద్వసాధువా ఏ మర్యాదగా భోజనం పెడతారు కొంతమంది కొంతమంది అమర్యాదగా అలా విసిరేసినట్టుగా లేకపోతే అమర్యాదగా ఏదో ఒక తప్పు మాట మాట్లాడి కూడా భోజనం ఏర్పాటు చేస్తారు నేను అవి పట్టించుకోను వాడు మర్యాదగా పెట్టినా సంతోషంగా భోజనం చేసేస్తా అమర్యాదగా పెట్టినా కూడా తినేస్త వస్తా ఆకలికి భోజనం అక్కడితో అది అని అంటాడు అంటే అర్థం ఏమిటి ఫుడ్ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ ది బాడీ బట్ ఫుడ్ హ్యాజ్ ఫుడ్ హ్యాజ్ నాట్ ఎక్వైర్డ్ ది స్టేటస్ ఆఫ్ ఎ సెన్సేట్ వాల్యూ అనే స్టేటస్ ఎక్వైర్ కాలేదు అక్కడ రాగలేదు దాంట్లో సో మనిషి తను అనుభవించే ఈ పదార్థములు ఏవైతే భోగములు పై ఐదున్న శబ్దస్పర్శ రూపంలో గంధములు వాటిని స్వీకరించడంలో దోషమే లేదు అవసరమైన మేర మీరు స్వీకరించాలి కానీ అవి ఆధారంగా చేసుకుని అహంకారాన్ని పెంపొందించుకునుట ఇది సూక్ష్మమైన రాగము స్థూలం ఏమిటంటే తిని ఆహారం కడుపుగా ఆకలిగా అన్నాం అది స్థూలం కానీ ఆ తిని అన్నం ఏ ప్లేట్లో పెట్టారు వెండి ప్లేట్ నేను ఎప్పుడైనా భిక్షకు నాకు వెండి ప్లేట్ వేస్తారు గృహస్థులకు ఉండే ప్రేమ చేత వేస్తారు నేనంటాను తీసేయం ఎందుకు వెండి ప్లేట్ ఎందుకు అందరూనేమో మామూలు ప్లేట్లో వేస్తే నాకు వెండి ప్లేట్ ఎందుకు ఆకుంటే స్పెషల్ అరిటాకుంటే యు గివిట్ గిట్ ఎందుకంటే ఇట్ హ్యాస్ ఇట్ సోన్ వాల్యూ ఏదో కొంచెం కల్చరల్ వాల్యూ అది సెన్సేట్ వాల్యూ కాదు కల్చరల్ వాల్యూ అరిటాగ్ ఉందనుకోండి అరిటాగ్లో భోజనం చేస్తే మీకు సుఖం మాకు సుఖం ఈ ప్లేట్ మీరు వాష్ చేయడం అనే సమస్య మీకు ఉండదు ఇది తీసుకెళ్ళి మడత పెట్టి బయట పారేస్తారు పశువులు తినేస్తాయి అంత బయలాజికల్ ఇట్స్ ఆల్ పెర్ఫెక్ట్ మెథడ్ లేదు ప్లే అరిటాగ్ ఎక్కడి నుంచి వస్తుంది నేను అరిటాగ్లో కానీ భోజనం చేయను అన్నాం అనుకోండి అరిటాగ్ లేకపోతే ప్రాబ్లం ప్లేట్ ఓకే ఇప్పుడే ప్లేట్ నార్మల్ ప్లేట్ ఇసిన వెండి ప్లేట్ కావాలి దాంట్లోనేమో బంగారుపు పువ్వు ఉండాలి ఈ వెండి ప్లేట్ ఏమో మామగారు అల్లుడికి ఇస్తారు ఆ అల్లుడు ఇంకో అడిగేందుకు ఇవ్వడం ఆ అల్లుడు అట్టు పెట్టుకుంటే పోల బయ్ మహాత్మా షుడ్ గో ఫర్ ఇట్ సో ఆల్దీస్ థింగ్స్ ఆర్ రాగ దే ఆర్ మెంట్ ఫర్ సెల్ఫ్ అగ్రండైజ్మెంట్ సెల్ఫ్ అంటే అహంకార స్మాల్ సెల్ఫ్ ఇది రాగం సో నేను మీకు రాగము యొక్క సూక్ష్మ రూపం ఎలా ఉందో చెప్తున్నా ఈ రాగం ఎందుకు వచ్చింది అసలు నేను ఇంకో ప్రశ్న అడుగుతాను ఈ రాగం ఎంతటిదని చెప్పడానికి నేను ఒక ప్రశ్న అడుగుతా మీకు ఒక పేరు ఉంటుంది నేమ్ యు హ్యావ్ ఆ నేమ్ తీసేసారనుకోండి నేను డ్రాప్ దట్ నేను జస్ట్ మీరు ఇమాజిన్ చేయండి డ్రాప్ దట్ నేమ్ నేమ్ ఉంటుంది ఇప్పుడు నేనే ఉన్నాను నా నా పేరు వేయటం అడిగితే మామూలుగా స్వామీజీ అనొచ్చు కదా అలా కాదు స్వామి తత్వ విధానంద సరస్వతి అని నేను సపోజ్ ఆ నేమ్ ఇట్ హ్యాస్ గాట్ ఏ స్టేటస్ అసోసియేటెడ్ విత్ ఇట్ ఆ నేమ్కి ఒక స్టేటస్ ఉంది ఆ సరస్వతి అన్నది ఒక సింబల్ అదొక ట్రెడిషన్ ని చెప్తుంది సో స్వామి అని ముందు పెట్టాము సో తత్వ విధానం దా ఈజ్ it వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఇటి హాస్ సమ్ స్టేటస్ సపోజ్ దట్ నేమ్ ఐఆమ్ స్ట్రిప్డ్ name naa నేమ్ నా నేమ్ నా నుంచి then what am I a title ఉంటుంది టైటిల్స్ ఉంటాయి ఏవో జ్ఞాన బ్రహ్మానో లేకపోతే వైయాగ్య దురంధరానో ఏదో సంస్కృతం టైటిల్స్కి మహాభాగ్యం ఏవో ఉంటాయి సపోజ్ ఆ టైటిల్ ఈజ్ రిమూవ్డ్ ఫ్రమ్ యువర్ నేన్ ఎందుకండి పిహెచ్డి చేసిన నేనైతే డాక్టర్ గారిని డాక్టర్ అని కాకుండా డాక్టర్ సుబ్బారావు కాకుండా సుబ్బారావుని పిలిచారనుకోండి హీ ఫీల్స్ బ్యాడ్ అబౌట్ ఏంటి ఎందుకంటే టైటిల్ మీద ఒక టైటిల్ ఉంటుంది టైటిల్ సపోజ్ యు ఆర్ స్ట్రిప్ట్ ఆఫ్ ద టైటిల్ దెన్ వాట్ ఆర్ యూ ప్రాపర్టీ ఉంటుంది మనిషికి అహంకారంలో ఇవన్నీ సూక్ష్మాంశాలు ఉండయి మనిషికి ప్రాపర్టీ ఉంటుంది పర్సన్ అహంకారము ఆయన రిచ్ మ్యాన్ ఒక ఆయన నేను భిక్ష చేస్తున్నాం ఒక ఆయన ఆయన ఈజ్ ఎ రిచ్ మ్యాన్ సో ఆ కూతురుకి తండ్రికి ఏదో వాదం వచ్చింది అదే ఫ్రెండ్లీ ప్రేమతో కూడిన వాదమే అప్పుడు ఆయన అన్నాడు యు సి రిచ్ ఫాదర్ యువర్ ఫాదర్ ఈజ్ ఎ రిచ్ పర్సన్ మై ఫాదర్ వాజ్ నాట్ ఎ రిచ్ పర్సన్ అని అన్నారు అనేప్పటికీ అంటే అర్థం ఏంటి హూఇజ్ హర్ ఫాదర్ హూఇజ్ రిచ్ ఐనే స్వయం రిచ్ కానీ వాళ్ళ నాన్నగారు అంత రిచ్ కాదు సో దట్ వే అహంకారంలో రిచ్నెస్ భాగం అవుతుంది ప్రాపర్ థింగ్ ఐ ఓన్ హౌస్ ఇన్ హైదరాబాద్ ఇట్స్ ఎ బిగ్ థింగ్ ఆ అదింట్లో ఉంటున్నామండి ఏం చెప్తే కొంచెం ఏదో చిన్నపుచ్చుకున్నట్టుగా ఉంటుంది అదే ఓన్ హౌస్ ఓన్ హౌస్లో ఉన్నా దీంట్లో ఉన్నా ఇట్ మేక్స్ నో డిఫరెన్స్ ఫిజికల్గా డిఫరెన్స్ ఏముంటుంది అంతా సైకలాజికల్ సో ఆ ఈగోలో ప్రాపర్టీ ఇట్ బికమ్స్ ఎ పార్ట్ ఆఫ్ ది ఈగో సపోజ్ ప్రాపర్టీ అంతా తీసేశారనుకోండి సపోజ్ సపోజ్ ఒక మహాత్ముడు ఉన్నాడు ఏదో ఆశ్రమాధిపతి దట్ ఆశ్రమస్ టేకెన్ అవే ఫ్రమ్ హిమ్ దెన్ వాట్ ఈజ్ హీ ఈజ్ హీ సంథింగ్ ఈజ్ అట్ ఆల్ సో ఈ విధంగా ఇవన్నీ తర్వాత రిలేషన్షిప్స్ మహాత్ములు అయితే ఇంక రిలేషన్షిప్స్ లేవు ఇది ఒక గృహస్థుడు అనుకోండి సపోజ్ ది ఫా ద సన్ సేస్ యు ఆర్ నాట్ మై ఫాదర్ ఐ ఐఎమ్ డన్ విత్ యూ డి మే బ్రేక్ అనే సపోజ్ సన్ సేస్ దెన్ వాట్ ఆర్ యూ ఆర్ యూ సంథింగ్ సో ఈ విధంగా ఆర్ యూ సంథింగ్ ఆర్ ఆర్ యూ ఏ నాన్ ఎంటిటీ నాన్ ఎగ్జిస్టెంట్ పర్సన్ సో మీరు ఆ రాగాన్ని పోగొట్టుకోవాలంటే యూ హ్యావ్ టు స్ట్రిప్ట్ దీగో ఆఫ్ ఆల్ ది థింగ్స్ అన్నింటినీ స్ట్రిప్ట్ చేసి పారేయాలి స్ట్రిప్ట్ చేసి పారేసి వాట్ ఆర్ యూ అంటే అప్పుడు ఆన్సర్ ఏమొస్తుందంటే నేను ఏమీ కాదు ఎంటీ లోపల ఏమీ లేదు ఎందుకంటే నాకున్నవే ఇవి ఏమిటి ఓ పేరుంది నాకు ఇల్లుంది వాకిల్లుంది భార్య భర్త ఫ్రెండ్స్ గుడ్ డ్రెస్సెస్ కొంతమంది టోపీలు కూడా హ్యాట్ ఈస్ అన్ ఇంపార్టెంట్ థింగ్ హ్యాట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ విక్టోరియన్ విమెన్ బ్రిటిష్ అక్కడ హ్యాట్ హ్యాట్ డిఫైన్స్ ద స్టేటస్ ఆఫ్ ఎ లేడీ హ్యాట్ అండ్ గొడుగు గొడుగు ఉందనుకోండి టాటా గొడుగు వేసుకుని వెళ్తారా చిన్నప్పుడు మా అమ్మగారు నన్ను నాకు బాగా గుర్తు మా అమ్మగారు పిలిచి పాలు తీసి పెట్టి వర్షం పడుతుంది వర్షం వస్తుంటే పాలు వెళ్ళాలంటే గొడుగు వేసుకు వెళ్ళరా నాయన అంటే ఏది గొడుగు ఇవ్వమంటే తాటాక గొడుగు చూపించారు తాటా గొడుగుళ్ళు ఇది వెళ్తది నేను తాటా గొడుగుతో వెళ్ళదు ఎరా ఎందుకురా తాటా గొడుగు బాగానే ఉంటుంది వర్షం పడకుండా తక్కడ రక్షణ ఇస్తుంది ఎందుకు వెళ్ళమంటే ఎన్నోనో మా ఫ్రెండ్స్ నవ్వుతారు నేను తాటాక గొడుగు వెళ్ళాను నాన్నగారేమో ఈ మడత గొడుగు ఇలా మునుచుకునే గొడుగు ఇవ్వమంటే ఇవ్వలేదు నాకు అదేమో దాచిపెట్టారు నాకు తాటా గొడుగుద్దు అంటే ఇప్పుడు ముడుచుకుడి గొడుగు ఎక్కడి నుంచి తీసుకురామంటావు లేదురా ఇప్పుడు నీకేమో నామోషయ్యా తాటా గొడుగట్టే నామోషయ్యా అప్పుడు మా నాన్నగారు నా తాటే గొడుగు రామోషియ్యట్రాంపుల సుబ్రహాస్ గారు తాటే వెళ్ళు అని కోపడితే అప్పుడు తాటే గొడుగు వేసుకెళ్ళి అదే నామోషంగా ఇవన్నీ తీసేస్తే వాట్ ఆర్ యూ ఆర్ యూ సంథింగ్ నో ఐఎమ్ నథింగ్ ఐఎమ్ నథింగ్ ఐఎమ్ ఏ జీరో సున్నా ఏమీ లేదు నానెంటిటీ దీన్నే ఏమంటారంటే సైకలాజికల్ ఎంటీనెస్ అంటారు లోపలంతా ఖాళీ ఏమీ లేదు శూన్యం అహంకారము దానికి దానికంటూ స్వతహాగా ఏ సామర్థ్యం లేదు శూన్యం అది ఏమీ లేదు ఇవన్నీ పెట్టుకుని ఈ శని ఇల్లు పెద్ద ఇల్లు అయితే త్రీ మేము ఎక్కడ పెద్ద ఇల్లు అనుకోండి పెద్ద పోర్టికో త్రీ బెడ్రూమ్ హౌస్ మీరేం దొల్లుతారా మూడు బెడ్రూమ్స్లో దొల్లుతారా ఒకే బెడ్రూమ్లో కదా పడుకునేది అది ఆ ఎంటీనెస్ని ఫిలప్ చేస్తుంది గుడ్ డ్రెస్ వేసుకుంటే లోపల ఒక్క పోస్తున్నా ఒక్కపోస్తూ ఉంటుంది అదేమీ అనుకూలంగా ఉండదు తై కట్టుకుంటాడు ఏమీ బాగుండదు అది ఇబ్బందికరంగా ఉంటుంది అయినా అలాగే ఉంటాడు ఎందుకంటే ఆ సైకలాజికల్ ఎంటీనెస్ని అది ఫిలప్ చేస్తుంది ఈ రకంగా మీరు అహంకారము చుట్టూ ఉన్న వాల్యూస్ అన్నీ తీసి తన యొక్క శూన్యత్వాన్ని కవర్ చేసుకోవటం కోసం ఈ సెన్సేట్ వాల్యూస్ అన్నింటినీ బిల్డప్ చేసుకుంది ఇదంతా కూడా ఈగో చేస్తున్న నాటకం అని తెలుసుకో ఆగోని పరిశీలించు ఆ ఈగో వల్లనే ఆ ఈగో ఎప్పుడైతే తన ఎంటీనెస్ని కవర్ చేసుకోవటం కోసం సెన్స్ బేస్డ్ వాల్యూస్ని వాడుకుంటోందో అది తన ఎంటీనెస్ని ఫుడ్ ద్వారా కవర్ చేస్తుంది డ్రెస్ ద్వారా కవర్ చేస్తుంది వాహనం ద్వారా కవర్ చేస్తుంది వాహనం ఉంటుంది వాహనానికి కలర్ ఏమిటి కలర్ దేనికి చక్రాలు ఉండాలి కానీ కలర్ ఏమిటి ఎర్ర ఎర్ర కలర్ ఉందనుకోండి తెల్ల కలర్ బదులు ఆ బాగా రన్ అవుతుందా ఏ చక్రాలు బాగా నడుస్తాయా దట్ ఈజ్ నాట్ ది పాయింట్ కలర్ దేనికి అంటే అహంకారం కోసం ఈ విధంగా ఈ సెన్సేట్ వాల్యూస్ దేహధారణ కోసం శరీర కోసం ఒక కన్వీనియన్స్ కోసం కాకుండా ది అక్వైర్ ది స్టేటస్ ఆఫ్ ఫిలింగ్ ది ఎంటీనెస్ ఆఫ్ ది ఈగో ఆ స్టేటస్ ఎప్పుడైతే అక్వైర్ చేస్తుందో దాన్ని రంజనము అని అంటారు అది అత్యంత సూక్ష్మంగా ఈగో లెవెల్ కు వెళ్ళిపోయి అదేమో ఇప్పుడు టాల్ కంపౌడర్ మీరు రాసుకున్నారనుకోండి ఎందుకోసం రాసుకున్నారు ఆరోగ్యం కోసం రాసుకున్నారా లేకపోతే చిటమట్లాడకుండా ఉండడం కోసం రాసుకున్నారా అయితే పరిమళంగా ఫ్రెష్గా ఉంటుందని రాసుకున్నారా లేకపోతే వీ హ్యావ్ టు ప్రజెంట్ ఏ బ్యూటిఫుల్ ఫేస్ టు ది వరల్డ్ అని అందుకోసం రాసుకున్నారా ఎందుకోసం రాసుకున్నారు అంటే మీరు ఈ టాల్ కంపౌడర్ రాసుకుంటే హేమాలన్ రాసుకున్న టాల్ కంపౌడర్ మీరు రాసుకుంటే మీరు అంత గొప్పగా ఉంటారు అని అడ్వర్టైజ్ చేస్తారు ఏమిటి వాటి వాట్ ఈస్ దట్ అడ్వర్టైజ్మెంట్ హీఈస్ అప్పీలింగ్ టు దట్ ఈగో హీఈ్ నాట్ అప్పీలింగ్ టు ది స్కీమ్ అంచేతనే ఈ కమర్షియల్ పీపుల్ ఈ బిజినెస్ పీపుల్ ఉన్నారంటే దే డోంట్ సెల్ ఐ ప్రోడక్ట్ ది సెల్ ఎన్ ఐడియా వాళ్ళు ప్రోడక్ట్ని నమ్మరు ఐడియా నమ్ముతారు సోప్ ఉంది వాట్ ఈజ్ సోప్ సోప్ చుట్టూ ఇంత హైప్ ఎందుకు వచ్చింది వాటి లక్స్ వాట్ ఈజ్ లక్స్ ఆఫ్టర్ ఆల్ ఇట్స్ కెమికల్ వచ్చేసి యూస్ టూ క్లీన్ ది బాడీ ఈ డర్ట్ని క్లీన్ చేసేందుకు అవసరం సోప్ ఎందుకంటే ఆయిల్ ఉంటుంది బాడీ మీద ఆయిల్కి నీళ్లు పోస్తే పోదు ఆయిల్ని అంటుకుని కణాలు ఉంటాయి ధూళి కణాలు ఉంటాయి దాంతో అవి పోవు మీరు నీళ్లు పోస్తే పోవు సోప్ పెడితే ఈ ఆయిల్ సోప్లో డిజాల్వ్ అవుతుంది అప్పుడు ఆ సోప్లో ఆయిల్ పోతుంది ఆయిల్ పోతే జూలి కణాలు పోతాయి అప్పుడు మీరు వాటర్ పోసిపోస్తే క్లీన్ అవుతుంది అందుకోసం సోప్ ఈ ప్యూర్ ప్రాక్టికల్ థింగ్ ఇట్ ఈస్ సోప్కి యూ యూ యాడ్ సమ్ పెర్ఫ్యూమ్ ఎందుకు పెర్ఫ్యూమ్ ఎందుకు వంట క్లీన్ యువర్ బాడీ ఆర్ యూ వాంటు ఆ స్మెల్ చూస్తూ కూర్చుంటారా బాత్రూంలో ఏం చేస్తారు స్మెల్ ఎందుకు అక్కడ అక్కడ స్మెల్కి సందర్భం ఏమిటి అంటే సెన్సేట్ వాల్యూ ఓకే మళ్ళీ ఆ సోపులో ఆ హీరోయిన్ ఎవరోలో వాడిన సోపు ఎందుకు వాడాలి వై సో ఇదంతా కూడా ఈగో చుట్టూ మనం సెన్సేట్ వాల్యూని బిల్డప్ చేస్తున్నాము ఇది అంతా బోగస్ ఎవ్రీబడి ఎంటైర్ వరల్డ్ ఆ ఎంటీ ఈగోని ఫిలప్ చేసుకుని ప్రయత్నం చేస్తున్నారు అదే రస రసము అదే రాగము ఈ రాజకీయ నాయకులు ఉంటారు స్టేజ్ మీద ఇరవై కుర్చీలు వేస్తే ఇంకో ఐదు కుర్చీలు తక్కువ అవుతాయి ఇరవై ఐదు వేస్తే ఇంకో ఐదు తక్కువ అవుతాయి ఎంత ఎంతమందిని కూర్చోబెట్టినా ఇంకా కూర్చోబెట్టవలసిన వాళ్ళు మిగిలిపోతారు ఓసారి అందరినీ కూర్చోబెట్టేప్పటికే స్టేజ్ గొప్ప కూలిపోయింది ఇక్కడే మన రాణిగంజి దగ్గరే అయింది ఆ స్టేజ్ పడిపోయింది కింద ఎందుకంటే ప్రతివాడు స్టేజ్ మీద కూర్చోవాలంటాడు చిల్లరి నాయకుడు ప్రతివాడు చేస్తే మీద స్టేజ్ మీరు అందరూ స్టేజ్ మీద ఉండవు ఆడియన్స్లో కూర్చోవచ్చు కదా అది అహంకారం ఆ స్టేజ్ దడదలాడుతూ ఉంటుంది దాని మీద వెళ్ళి వీళ్ళు అక్కడ కూర్చోలో కూర్చుని అలా ఫోటోలో పడితే కానీ అహంకారం సో ఈ విధంగా ఆల్ సెన్సేట్ వాల్యూస్ సెన్స్ బేస్డ్ వాల్యూస్ అన్నీ కూడా ఈగోని పెంచి పోషించటానికి పెడతాము అది రాగము దాన్ని పోయి పద్ధతి ఏమిటంటే యు స్ట్రిప్ యువర్ శి అంటే ఫిజికల్గా ఏమీ స్ట్రిప్ చేయనక్కర్లేదు వాట్ యామ్ ఐ నేనేమిటి అదే శంకర్లు చెప్తున్నారు అందాము సహ అపి రసహాం రంజన రూప సూక్ష్మ పరం పరమాతత్వం బ్రహ్మ దృష్ట ఉపలభ్య అహమేవ తత్ ఇది వర్తమానసర్తతే అది పోతుంది ఆ రాగం పోతుంది అత్యంత సూక్ష్మంగా ఉన్న రాగం పోతుంది ఎప్పుడు పోతుందంటే అసే వీడు యతనశీలుడయి ఉండాలి అంటే వీడు అభ్యాసం చేసే సాధకుడై ఉండాలి వివేకాన్ని బాగా అభ్యాసం చేయాలి ఫిజికల్ అభ్యాసం ఏం కాదు వివేకాభ్యాసం చేసే సాధకుడు వీడెప్పుడూ కూడా పరమార్థతత్వం బ్రహ్మ దృష్లభ్య వీడు వాటా ఐ అంటే ఈ ఈగో నేను కాదు